కీర్తన నాలుగు వందల యాభై మానని పుండ్లు మానిన అనుమానము తనకేమి పడరాని పాట్ల నెల్ల పరిచిపోయిన తవులు విడిచి ఎవ్వరి బట్టి వెంచిన తనకేమి కడిగి తన్ను బట్టి గాసి చేసిన భూతము ఎడపక ఎవరి బట్టి ఏచిన తనకేమి కాడు వద్ద తన కాలి సంఖ్యల కీలు ఊడి ఎవ్వరికాలనుండిన తనకేమి పాడు వరచి తన్ను బట్టి కట్టిన పెద్ద తాడు ఎవ్వరి మెడ తగిలిన తనకేమి తిరువెంకటాచలాధీశుని కృపచేత దురిత కంటకములు తొలగిన తనకేమి పరివోని దురితకూపములైన దుష్టపరవశములు తన్ను బాసిన తనకేమి